అందరికి ప్రేజ్ ఎలా ఉండండి దేవుని నామానికి ఆరాధనలు కూడ వంద మరి దినమంతా దేవుడు తన ఒక సాయంకాలం దేవుని సన్నిధిలో ఆయన ఆయన ఆరాధించేటకు దేవుని స్వరం ఇచ్చిన సమయం బట్టి దేవునికి స్థుతికరం గాక ఆయన మధ్యలో చంద్రశేఖర్ అన్న గారు స్టార్టింగ్ ప్రేజ్ చేస్తాము ప్రేజ్లో ఉన్నా పరుశ తండ్రి సర్వోన్నీ సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుని నడిపించినందుకు ఎంతో వంద సాయంత్రం సమయంలోనైనా మిమ్మల్ని స్థితించలాగన మిమ్మల్ని గణపరచలాగా మీ యొక్క స్వరాన్ని వినలాగన మమ్మల్ని వాక్యంలో జీవముంది అయినా మాకు ఆ జీవం అనుగ్రహించి మన మీ యొక్క వాక్యంలో నానబడిన జీవితండి దివారాత్నంలో దాన్ని ధ్యానించేవాడు ఆకువాడకాలి చెట్టు వల్లే ఉంటాడని కీర్తనకారుడి జ్ఞాపకం చేసినాడు నైన్ మీకెంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా మా జీవితాంతం ప్రవ్వా ఓ ప్రభావ ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా మా జీవితాంతం ఫలించాలా సమృద్ధిగా ఫలించి మిమ్మల్ని మహిమపరచాలా అటువంటి సేవ పరిచర్య అటువంటి జీవితం అటువంటి పరిశుభత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కేవలం మీ వాక్యాన్ని ధ్యానించడం వల్ల కాబట్టినైనా బహు విలువ గలక వాక్యాన్ని కొరకు మేము ప్రయాసపడుతున్నాం మాట్లాడండి రాబోధి ఏం జరగబోతుందో అవి మేము గ్రహించలేదన్న ప్రవచనాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యన మీరు అనాది కాలంలో నుంచి మీ యొక్క సంకల్పాల అన్నింటిని భద్రపరిచి మాకు ఇచ్చినారు ప్రవచనాలలో అందులో నుంచి ప్రవచనాలను మేము వెతుక్కుని ప్రభు రాబోద ఎట్లా ఉండబోతుందో మేము ఎట్లుండాలా మా కుటుంబాలు మా సంఘస్థలు ఏదీతకుండాలా ఓ ప్రభు క్రైస్తవ జీవితం ఏదిగా ఉండాలని మాకు చూపించమని ప్రార్థిస్తాం మేం తండ్రి మళ్ళీ ప్రతి ఒక్కరికి వీటన్నిటిని చూపించాలా అందుకొరకు వీటన్నింటినీ బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మేము నేర్చుకుందేగాక అనేక చూపించే అనేక నడిపించాలా అటువంటి సేవ మీరు మాకు అనుగ్రహించారా కాబట్టి మీ యొక్క నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి ముఖ్యంగా అంతా తండ్రి ఐక తండ్రి బహుదూర ప్రాంతాలలో సేవలు ఉండగా తండ్రి వారి చుట్టాని కంచెట్టండి మీ పరిశోధాత్మ నడిపింపు దండి వారిని సురక్షితంగా హైదరాబాద్ తీసుకురండి ఎటువంటి ఆటంకాలు కలడానికి వీలేదు ప్రతి ఆక్సిడెంట్ ప్లాన్స్ ని దుష్ట ప్లాన్స్ మృత్యు ప్లాన్స్ ని క్యాన్సల్ చేస్తున్నాం పరిశుద్ధ నామం యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ప్రభు ఈ ఆరాధనలో పాల్పొందిన బ్రదర్స్ సిస్టర్స్ అందరిని ఆశ్రయించండి వారి హృదయ తీర్చండి ముఖ్యంగా వారి బిడ్డల భవిష్యత్తు ఆశించండి వారి జీవితాలలో ఆగిపోయిన మేళనన్నిటినీ రప్పించమని ప్రార్థిస్తున్నాం ఆలస్యాలు చేస్తున్న దుష్ట శక్తులను పాతలను కనిచివేస్తున్నాం ప్రభు మీరేస్త నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆరాధనంతమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఫ్రేజరావుతారు ఫ్రేజురావు సిస్టర్ అందరికి ఫ్రేజరా రాధనా ఆరాధనా అరాధనా అరాధనా ఆత్మ రూపిణీకే ఆరాధనా సత్య రూపినీకే ఆరాధనా నీతిగ రాజారాధనా నీచముండనా ఆత్మరూపణీకే ఆరాధనా సత్య రూపినీకే ఆరాధనా నీతిగా నారాజారాధనా నిత్య ముందుధనా aradhana aradhana kashta anubha pitiwi aradhana kanni rutulachi pitiwi aradhana కష్టాను బాపితి ఆరాధనా కన్నీరు తుడచితి ఆరాధనా రజుల రాజనా ప్రభుల ప్రభు వారదనా రజుల రాజనా ప్రభుల ప్రభువారదనా ఆరాధనారదనా ఆరాధనారదనా శ్రమనుండి నేపితివీ ఆరాధనా ఆశ్రయమో నీ వైతి వి ఆరాధనా శ్రమనుండి నేపితి ఆరాధనా శ్రయమోని వైతివీ ఆరాధనా కన్నవాడా నన్ను కొన్నవాడా కన్నవాడా నన్ను కొన్నవాడా అరాధనా ఆరాధనా అరాధనా రాధనా ఆరాధనా అరాధనరాధనా ఇంస నుండి తింఛి ది వారాధనా నా బలముని వైతివీ ఆరాధనా ఇంస నుండి పింఛితి వారాధనా నా బల్లముని వైతివీ ఆరాధనా మహనుడారధనా మహోనతుడా మహనుడారధనా మహనతుడారధనా ఆరాధనా అరధనారదనా అరదనా ఆరాధనా ఆత్మరూపిణీకే ఆరాధనా సత్య రూపినీకే ఆరాధనా నీతిగల్లా రాజనా నిత్య ముండువాడ ఆరాధనా ఆత్మరూపిణీకే ఆరాధనా సత్య రూపినీకే ఆరాధనా రాజనా నిత్యముండు ఆరాధనా అరాధనా అలలియా ప్రేజర్ రావు సిస్టర్ థ్యాంక్ యూ సి మధ్యన పరశుధరావు బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను ప్రేజురావు బ్రదర్ మన ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి ప్రశస్త వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే వరంగా ఉంటాము పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కనికరము కృప కలిగినఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నీ గడిచిన కాలం అంతా ఈ ప్రభు నీకు ఉచితమైన కృపతో ప్రేమ కనికరం ప్రభు మమ్మల్ని కాచి కాపాడనందుకే స్తోత్రాలు తండ్రి మీరు నీ కృపను అనుగ్రహించిన మాకు అన్ని విషయాల్లోనూ సహాయపడుతూ వచ్చారు ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో గడిపే దృపను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి మీకు వేలాది వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి ఈ ఆరాధనలో వచ్చారు నేను పాటల ద్వారా మా హింపు ఇదిగా ఆయన స్వరం కొరకుని పాదాలు చెంతకొస్తుంటుండగా ప్రభు సహాయపడండి కృప చూపించండి కనికరించండి ప్రభా చే మా అందరితో మీరు మాట్లాడండి నా ప్రభు నింగా నిలబడుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని నిల్లుచును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా నోటిని ప్రభావ మీ ఊరుగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహింపొందమని ప్రార్థిస్తున్నాను వచ్చిన వారందరినీ బట్టి వందాలి తండ్రి రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీ తోరపెట్టి నడిపించమని దాన్ని మీటింగ్ అంతటిలో తోడుగుండమని ని కార్యా అయిపర్చ ప్రభా తండ్రి మహిమకరంగా ముందున్న సమయం అంత ఆశీర్దించు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఈరోజు యశ్యా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం నాలుగు నుంచి వచనం వరకు మనం జ్ఞానం యశాయా గ్రంథం అరవై నాలుగో అధ్యాయం వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఇక్కడ జరుగుతున్న ఇక్కడ రాయబడినటువంటి ప్రవచన వాక్యాల్ని మనం ధ్యానించుకుంటాం ఈ యొక్క ప్రవచన వాక్యాలు ప్రాముఖ్యంగా ఇస్రాయల్ ప్రజలకు వచ్చిన మొరను బట్టి రాయబడుతూ వారు ఇస్రాయల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు వారు దేవునికి అవిధేత చూపిస్తూ వచ్చారు దాన్ని దేవుడు వారిని బబులోనికి పంపిస్తూ వచ్చాడు బాబులోనికి చెరగా వారు వెళ్తూ వచ్చారు అయితే బబులోనికి వెళ్లిన వారు అక్కడ శ్రమలను బట్టి అక్కడ ఉన్నటువంటి కష్టాలను బట్టి వాడు పడుతున్నటువంటి వేదనలను బట్టి దేవునికి మొరపెట్టుకోవడం మనం ఇక్కడ చూస్తాం ఈ అధ్యాయమంతా అదే మనకు కనపడుతుంది ఈ ఏమని మొరపెట్టుకుంటున్నారు అని అంటే ఆరో నుంచి గనుక మనం చూస్తే మేమందరము అపవిత్రుల వంటి వారమైతి మా నీతి మురికి గుడ్డ వల్లే నాయను మేమందరము ఆకు వల్లే వాడిపోతీ గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మనం కొట్టుకుని పోయాను నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడునూ లేకపోయాను నిన్ను ఆధారము చేసుకున్నకై తనను తాను ప్రోత్సాహపరచుకున్న వాడొకడునూ లేడు నీవు మాకు ముఖము చాటు మా దోషముల చేహోవా నీవే మాకు తండ్రివి మేము జిగట మన్ను నీవు మాకు కొమ్మరి మేమందరము నీ చేతి ఉన్నాము యహోవా అత్యధికముగా కోపపడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకునకము చిత్తగించము చూడుము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను సియోను బీడాయను ఎరుసలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలయను మాకు మనోహరములైనయు నాశనమైపోయేను యహోవా వీటిని చూచి ఊరకుందవా మౌనముగా నుండువా అత్యధికముగా మమ్మను శ్రమ ఇక్కడ ఇస్రాయల్ ప్రజల దేవునికి మొరపెడుతున్నారు ఏమని అంటే మేమందరం కూడా అపవిత్రుల వంటి వారమైతి మేమంతా కూడా అపవిత్రమైపోయినాము మా నీతి క్రియలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి మురికి గుడ్డ వలే కనబడుతూ మేమంతా కూడా ఆకు వలే వాడిపోయి గాలివాన కొట్టుకుని పోయినట్లు మా దోషములు మమ్మను కొట్టుకుని పోయినాయి మా దోషముల చేత మేము కొట్టుకొని పోయినాం ఆకు పచ్చగా ఉంటది కాని మేము ఆకులా ఆకు ఎలాగైతే వాడిపోతుందో మేము ఆ రీతిగా వాడిపోయినాం మాకు ఏది కూడా సహాయం లేదు వంటి వారమైనా మాకు నీతిక్రియలు లేవు మురికి గుడ్డలు లాగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు మేము వారు అంటున్నారు నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒకడునూ నిన్ను ఆధారము చేసుకున్నట్టుకైతే తాను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒకడును లేడు నీ నామమును బట్టి మొరపెట్టు ఒకడును కూడా లేకపోయాను అంటే నీకు మొరపెట్టేవారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థించేవారు ఎవరు కూడా లేరు దేవుని దగ్గరికి వెళ్తే ఏమన్నా చేస్తాడేమో దేవుడు మన ప్రార్థన వింటాడేమో దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అని తన్ను తాను ప్రోత్సాహపరచుకునేవాడు కూడా లేడని చెబుతున్నాడు అంటే మొరపెట్టే వాళ్ళు లేరు మొరపెట్టాలన్న ఆశ కూడా వాళ్ళలో లేదు ఆ ప్రోత్సాహం కూడా రావట్లేదు ఎందుకనంట నీవు మాకు మా దోషముల చేత కాదండి నివు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషముల చేత నీ మమ్మను కరిగించి ఉన్నావు ఎందుకు మాకు ప్రోత్సాహం రావట్లేదు అనంటే ఎందుకు ఎవరు నీకు మొరపెట్టడం లేదు అనంటే నీవు మాకు ముఖమును చాటు చేసుకుంటేవి దేవుడు ముఖాన్ని దాచుకున్నాడు ఎందుకు అనంట వారి యొక్క దోషములను బట్టి వారి యొక్క వారి యొక్క బట్టి వారు చూపిస్తూ వచ్చిన బట్టి ఎవరికి కూడా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ప్రార్థన వింటాడేమో దేవుడు ప్రార్థన విని జవాబిస్తాడేమో దేవుడు సహాయం చేస్తాడేమో అని ఆలోచన కూడా ఎవరికి రావడం లేదు ఎందుకనంటే పరిస్థితులు అరిహితగా ఉన్నాయి మొరపెట్టారు మొరపెట్టారు మొరపెట్టారు దేవుడు సమాధానం ఇవ్వలేదు దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు వాళ్ళకి ప్రోత్సాహం కూడా రావడం లేదు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్లి మొరపెట్టినా కూడా వ్యర్థమే ఆయన వినడం లేదు ఆయన చూడడం లేదు ఆయన పట్టించుకోవడం లేదు ఎంత మొదలు పెట్టినా కూడా ఏ జవాబు రావడం లేదు అని వాళ్ళు ప్రోత్సాహపరచుకునే దానికి కూడా వాళ్ళకి లేదన్నట్టు వాళ్ళు ప్రోత్సాహపరచుకునే రీతికి కూడా వారు లేరు ఎవరైనా మనకు స్పందిస్తూ ఉంటే ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే ఎవరైనా మనతో సంభాషిస్తూ ఉంటే మనం వారి దగ్గరికి వెళ్తాం వారిని అడుగుతాం లేదంటే వారితో సంభాషణ చేస్తాం ఒకరు మన సహాయం అడిగినప్పుడు మనకు రిప్లైలో మనకి సహాయం చేస్తేనో అట్లీస్ట్ స్పందిస్తేనో మాటైనా చెబితేనో మనం తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం అదే వాళ్ళు పట్టి పట్టినట్టుగా ఉంటే పట్టించుకోకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే మనకు మనస్సు రాదు ఎన్నిసార్లు వీళ్ళు అడిగినా కూడా స్పందన లేదనుకోండి ఎన్నిసార్లు వీళ్ళు అడిగినా కూడా జవాబు రాకపోతే ఎన్నిసార్లు వీళ్ళు సహాయం అడిగినా కూడా సహాయం చేయకపోతే ఏమవుతుంది మనకు ప్రోత్సాహం రాదు ఎన్నిసార్లు పోయి అడగాలి ఎందుకు అడగాలి వాళ్ళేం పట్టించుకుంటున్నారా అనేటువంటి ఆలోచనలు వస్తాయి ప్రజల పరిస్థితి కూడా ఆ అలాగే ఉంది నిన్ను ఆధారము చేసుకున్నట్టయి తన్ను తాను ప్రోత్సాహపరచుకున్నవాడు ఒకడునూ లేడు అంటే వారు ప్రోత్సాహం కూడా వారిలో లేదు ఎందుకు అబ్బా వేస్ట్ దేవుని దగ్గరికి వెళ్లి ఆయన వినడు జవాబు రాదు మన పరిస్థితులు మారనేటువంటి స్థితిలో వారు ఉన్నారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని వారి యొక్క దోషాలను బట్టి వారు చేస్తున్నటువంటి ఆ అపవిత్రమైన కార్యాలను బట్టి అయితే వారు అంటున్నారు యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటం మన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు ఏమని నీవే మాకు తండ్రివి నీవే మాకు తండ్రివి మమ్మల్ని కన్నవాడవు నీవే మాకు జిగటమన్ను మేము నీవు మాకు కుమ్మరి మేమందరం నీ చేతి పని మేము చెడిపోయి మేమంతా కూడా జిగటం అంటే వారం మేమంతా చెడిపోయి నువ్వు కుమ్మరి ఒకసారి బాగు చేస్తావు కుదరలేదు ఒకసారి చేయాలని ప్రయత్నం చేస్తావు కుదరలేదు మరలా తీసుకో మమ్మల్ని తిరిగి మరలా మమ్మల్ని కట్టు తిరిగి మరలా నీ చేతి పనిలాగా తయారు చేయని దేవుని దగ్గరకు వచ్చి మొరుపెడుతున్నారు యహోవా అత్యధికముగా కోపడకము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము చిత్తగించము చూడము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా దేవుని దగ్గరకు వచ్చి గోజారుతున్నారు ఏమని యహోవా అత్యధికముగా కోప పడకుము ప్రభువా మా మీద కోప మేము చేసిన దోషాన్ని నిత్యము జ్ఞాపకము చేసుకోకు చిత్తగించము మా ప్రార్థన విను మా పరిస్థితిని చూడు మా ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించు అని దేవుని దగ్గరకు వచ్చి మొర పెడుతున్నారు కూడా నీ ప్రజలమే కదా ప్రభు అని దేవుని దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నారు తర్వాత ఏమని చెబుతున్నారు పరిశుద్ధ పట్టణములో నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములు ఆయను సియోను బీడాయను ఎరిశలేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలయను మాకు మనోహరములైన నాశనమైపోయేను నీ పరిశుద్ధ పట్టణములన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి బీట భూములు అయిపోయినాయి అక్కడ వానం లేదు అక్కడ మనుషులు లేరు అక్కడ పంటలు లేవు అంతా నాశనమైపోయిన స్థితిలో ఉంది సీయోను బీడుబారిపోయింది యరిచలేం పాడైపోయింది మా పితరులు నిన్ను కీర్తించుతూ నిన్ను పూజించుతూ వచ్చిన ఆ మందిరము మా శృంగారమైన మందిరము ప్రపంచమంతటిలో కల్లా ప్రత్యేకమైన మందిరము గొప్ప మందిరం ఇప్పుడు ఏమైపోయింది అది అగ్నిపాలైపోయింది నీ మందిరం పాడైపోయింది నీ పట్టణములు పాడైపోయినాయి నీ ప్రజలమైన మేము పాడైపోయినాం మాకు ఇష్టమైనవన్నీ మాకు మనోహరములైనవన్నీ కూడా నాశనమైపోయినాయి అంటే వాళ్ళు ఏం చెబుతున్నారు అనంటే మేము పూర్తిగా నాశనమైన స్థితిలో ఉన్నాం మాకు సంబంధించినవన్నీ నాశనమైపోయినాయి మావన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు చివరికి అంటుంది ఏమిటి అంటే యహోవా వీటిని చూచి ఊరకుందువా ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు ఉంటావా మౌనంగానే ఉంటావా అత్యధికముగా మమ్మను శ్రమ పెట్టుదువాళ్ళు అడుగుతున్నటువంటి మాట మా పరిశు మా పరిశుద్ధ పట్టణాలన్నీ మాకు ఇష్టమైనవన్నీ నాశనం మా మందిరము అగ్నిపాలైపోయింది మా యొక్క పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి మా శ్రమ అధికమైపోయింది ఇవన్నీ చూస్తూ కూడా నువ్వు ఊరుకునే ఉంటావా నువ్వు సహాయం చేయవా మేము మొరపెడుతుంటే మాకు జవాబు ఇవ్వవా మౌనంగా ఉంటావా అత్యధికంగా మమ్మల్ని ఇంకా శ్రమ పెడతావా అని దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు ఏమని మొరపెడుతున్నారు నువ్వు ఇంకా ఊరకనే ఉంటావా మౌనంగా ఉంటావా అత్యధికంగా మమ్మల్ని ఇంకా కూడా శ్రమ పెడతావా అని దేవుని దగ్గర మొరపెడుతున్నారు అంటే చూడండి వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ చివరికి ఏం చేస్తున్నారు తిరిగి దేవుని మీదనే నేరాలు మోపే రీతిగా మాట్లాడుతున్నారు నువ్వు ఊరుకుంటావా మౌనంగా ఉంటావా మాకు సహాయం చేయవా ఇంకా మా మీద ఇంకా మమ్మల్ని శ్రమ పెడతావా అని దేవుని మీద ఒక రీతిగా వ్యాజ్యం పెట్టుకుంటున్నారు మా పరిస్థితి ఏరీతిగా ఉంది ఇంకెంతకాలం మౌనంగా ఉంటావనే రీతిగా వారు దేవునికి మొర అయితే వీరు పెడుతున్న ఈ మొరకి వీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి దేవుడు తర్వాత సమాధానం ఇస్తున్నాడు యక్షయ గ్రంథం అరవై అధ్యాయము మొదటి రెండు వచనాలలో యశాయ గ్రంథం అరవై అధ్యాయం మొదటి రెండు వచనాలలో దేవుడు జవాబు ఇస్తున్నాడు వారికి ఏమనంటే నా యొద్ విచారాన్ని చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి నన్ను వెదకని వారికి నేను దొరికి నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిని జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును నడుచుకొన లోబడనులని ప్రజల వైపు దినమంత చేతులు చాపుచున్నాను దేవుడు ఏం చెబుతున్నాడు నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని అంటే దేవుడు ఏమో సమాధానమిస్తున్నాడు నా యొక్క విచారణ చేయలేదు నన్ను అడగలేదు నన్ను అడగకపోయినా నా యొక్క వచ్చి అడగకపోయినా నేను నా యొద్కు రాణిచ్చాను నా దర్శనానికి రానిచ్చాను నన్ను వెదకలేదు నన్ను పనిగట్టుకుని వెదకలేదు అయినా గాని నేను దొరికాను ఇదిగో నేనున్నాను ఇదిగో నేనున్నాను అంటే అర్థమేంటిది ఒక భరోసా ఆ భరోసాని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు నా పేరు పెట్టబడని జనముతో చెప్పుతున్నాను నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో నేను చెబుతున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంను నడుచుకుంటూ వారికి ఏది ఇష్టమైతే అదే చేస్తూ లోబడకుండా ఉంటూ మూర్ఖుల్లాగా తిరుగుతున్నటువంటి ప్రజల వైపు దినమంతి కూడా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు దేవుడు వాడు అడిగిన ప్రశ్న ఏంటిది యహోవా వీటిని చూచి ఊరకుందవా ఆ పరిస్థితి ఈ రీతిగా ఉంది మాకు సంబంధించినవన్నీ పాడైపోయినాయి మాకు సంబంధించినవన్నీ నాశనం మరి వీటిని చూసి ఊరుకుంటావా మౌనంగా ఉంటావా ఇంకా అత్యధికంగా మమలి శ్రమ పెడతావా అని దేవుడిని వారు మొరు పెడుతూ ఉంటే దేవుడేమని సమాధానం చెబుతున్నాడు నా యొక్కకు విచారణ చెయ్యని వారిని నేను నా దర్శనానికి రానిచ్చాను నన్ను వెదకిని వారికి నేను దొరికాను నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనంతో నేను చెబుతున్నాను దినమంతా కూడా తమ చెడు తమ ఆలోచనలు అనుసరిస్తూ చెడు మార్గంలో నడుచుకుంటూ లోబడలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు జాబుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఏమని సమాధానం ఇస్తున్నాను ఇస్తున్నాడు అంటే నా ఆయన యొక్క స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుని యొక్క మనస్తత్వాన్ని దేవుడి యొక్క మనస్తత్వాన్ని ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఆయన యొక్క మనస్తత్వం ఏంటిది ఆయన యొక్క ఆయన యొక్క విచారణ చేయకపోయినా కూడా ఆయన దర్శనానికి రానిచ్చేవాడు వెదకపోయినా దొరికేవాడు తన పేరు లేని జనముకైనా సరే భరోసానిచ్చే దేవుడు లోబడకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రజల వైపు ఆయన దినా కూడా చేతులు చాపి ఎదురుచూసే దేవుడు ఏం చెబుతున్నాడు అంటే ఇస్రాయల్ ప్రజలకు ఏం సమాధానం చెబుతున్నాడు అంటే దేవుడు నా యొద్దకు విచారణ చేయని వారిని నా దర్శనానికి నేను రానిచ్చాను నన్ను వెదకని వారికి నేను దొరికాను నా పేరు లేని జనముతో నేనున్నానని చెప్పాను దినమంతా లోబడంలోనని ప్రజల వైపు నా చేతులు చాపి చూ చూస్తూ ఉన్నాను నా చేతులు చాపాను నేను నా యొద్కు రా నా యొద్ విచారణ చేయని వారిని నన్ను వెదకని వారికే నేను దొరికినప్పుడు మరి నీకెందుకు దొరకను నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చినప్పుడు నేను ఎందుకు నిన్ను రానివ్వను నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పినప్పుడు మరి నీకెందుకు చెప్పను తమ చెడు తమ ఆలోచనలు చెడు మార్గమున దినమంత నడుచుకునే ఆ ప్రజ సారీ తమ ఆలోచన చెడు మార్గం నడుచుకుంటూ లోబడ ప్రజల వైపే నా చేతులు నేను చాపినప్పుడు మరి నీకెందుకు చాపను నా యొక్క విచారణ వారినే నేను దొరికినప్పుడు మరి నువ్వెవరు దేవుడు అడుగుతుంది అదే నా యొక్క విచారణ వారిని నన్ను వెదకని వారిని నా పేరు లేని వారిని లోబడని వారికే దొరికినప్పుడు వారికే నేను అందుబాటులో ఉన్నప్పుడు వారికే నేను భరోసా ఇస్తున్నప్పుడు వారి వైపు నా చేతులు చాపి నేను పిలుస్తున్నప్పుడు మరి నువ్వెవరు నువ్వు ఎవరు చెప్పండి ఎవరు ఇస్రాయేలీలు దేవుని చేత చేయబడినటువంటి ప్రజలు దేవుని చేత చేయబడినటువంటి ప్రజలు దేవుడు తన కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం దేవుడి కొరకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారికి పక్కనే ఉంటూ దేవుడు వారికి కాచి కాపాడినటువంటి జనాంగం వారికి వాగ్దానాలు ఇచ్చి వారి పక్షంగా నెరవేర్చినటువంటి జనాంగం మరి అటువంటి వారి వెతికితే ఎందుకు దొరకడు దేవుడు అదే వారికి సమాధానం చెబుతున్నాడు వీటిని చూచి ఓరుకుందవా మౌనంగా ఉందవా అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెడుతుంటే నేను శ్రమ పెట్టేవాడిని కాదు నేను ఓరుకుండేవాడిని కాదు నేను మౌనంగా ఉండేవాడిని అంతకన్నా కాదు నేను శ్రమ పెట్టేవాడిని అంతకన్నా కాదు నేను ఇటువంటి వాడిని నా యుద్ధకు రాని వారికి నేను నా యొద్ విచారణ చేయని వారిని దర్శనాన్ని ఇచ్చేవాడిని నన్ను వెదకిన వారికి దొరికేవాడిని నా పేరు లేని జనమకైనా నేనున్నానని చెప్పేవాడిని లోబడి నోళ్ళ వారి వైపు నా చేతులు చాపేవాడిని నువ్వు నా దగ్గరకు వస్తానంటే నువ్వు నన్ను వెంబడిస్తాను అని అంటే నన్ను వెదుగుతాను అనంటే నువ్వు నాకు మొర పెడతాను మరి నీకెందుకు నేను తోడుగా ఉన్నాను నీకెందుకు నేను దొరకను అని దేవుడు సమాధానమిస్తున్నాడు అంటే దేవుడు ఒక రీతిగా వారికి భరోసానిస్తున్నాడు ఒక రీతిగా వారిని బలపరుస్తున్నాడు దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే నీ యొక్క స్థితిగతులు మార్చుకుని నా వైద్యకు వస్తే నీ యొక్క పరిస్థితులు నీ యొక్క ఆలోచన విధానము నీ లోబడ నల్లని నీ యొక్క మూర్ఖపు స్వభావము నీ తిరుగుబాటుతనాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఎందుకు దూరకును అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అదే చెప్తాడు దేవుడు మూడవ వచనంలో వారు తోటలలో బల్యర్పణము అర్పించుతూ ఇటుకల మీద ధూపము వేయదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు ఏం చెబుతున్నాడు దేవుడు వారు తోటలలో బల్యార్పణాన్ని అర్పిస్తూ వారు తోటలో బల్యర్పణ అర్పిస్తూ ఇటికల మీద ధూపం వేస్తున్నారు తర్వాత నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచ్చున్నారు ఎందుకు మిమ్మల్ని ఎడబాయాల్సి వచ్చిందంటే ఎందుకు మిమ్మల్ని శ్రమ పెట్టాల్సి వచ్చిందంటే ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చిందని అంటే దేవుడు సమాధానం చెబుతున్నాడు నేనేమి నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు నువ్వు మొరపెడితే వినకుండా ఉండేవాడిని కాదు నిన్ను శ్రమ పెట్టేవాడిని అంతకన్నా కాదు నువ్వు శ్రమలు పడుతుంటే నువ్వు బాధలు పడుతుంటే నువ్వు దుఃఖాలు పడుతుంటే చూస్తూ ఉండేవాడిని కాదు కేవలం నీవు ఏం చేసేదంటే దేవునికి వారు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచ్చున్నారు ఏం చేస్తున్నారంట వాళ్ళు నా భయము లేక నిత్యము కోపము కలుగు చేస్తున్నారంట దేవునికి దేవుడు వారిని విడిపిద్దామని వారి వైపు చూస్తే ఏం కనపడుతున్నాయి వాళ్ళలో అవిధేయతలు కనపడుతున్నాయి వారు పశ్చాత్తాపముతో పశ్చాత్తాప హృదయముతో లేదంటే దేవునితో దేవుని చేసిన మేలులను బట్టి దేవుడు వారి పక్షంగా జరిగిస్తున్న కార్యాలను బట్టి వారు కృతజ్ఞత కలిగి దేవునికి దేవుని దీనులై దేవుని తగ్గింపు కలిగిన ఆ రీతిగా లేరు వాళ్ళు దేవుడు ఎవరిని చూస్తాడు వీణుల్ని చూస్తాడు దేవుడు ఎవరిని చూస్తాడు తన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని చూస్తాడు దేవుడు ఎవరిని చూస్తాడు తనకు మొరపెట్టే వారిని చూస్తాడు దేవుడు ఎవరిని చూస్తాడు తన కొరకు రోషం కలిగి నిలబడే వాళ్ళని చూస్తాడు కాని వీళ్ళు ఉన్నారు అనంట నా భయము లేక దేవుడు ఉన్నాడే మాకు నిబంధన చేసిన దేవుడే మమ్మల్ని ఆ బైగుప్తి బానిసత్వం నుంచి విడిపించిన దేవుడే మమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చిన దేవుడే మా చుట్టూ శత్రువులు ఉన్నారు మా చుట్టూ మాకు విరోధులు ఉన్నారు నేటికీ ఉన్నారు ఇస్త్రాలకు విరోధులు మరి ఇటువంటి విరోధులు ఉన్నప్పుడు ఇటువంటి విరోధులు మా చుట్టూ ఉన్నప్పుడు సైతం మమ్మల్ని విడవకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడే అనేటువంటి ఆ కృతజ్ఞత గాని ఆ లోబడే తత్వం గాని ఆ మనసు లేకుండా ఏం చేస్తున్నారట వాళ్ళు నిత్యము కోపం కలుగు చేస్తున్నారు వారి క్రియలు రీతిగా ఉన్నాయి వారి యొక్క వారి యొక్క జీవితాలు రీతిగా ఉన్నాయి వారు చేస్తున్నటువంటి పనులు ఆ ఉన్నాయి అందుకే దేవుడు వారి వైపు చూడటం మానేశాడు ఇప్పుడు కన్నా మార్చుకొని వస్తే ఇప్పుడు కన్నా మార్చుకుని వస్తే నేను అంగీకరించే దేవుడు నని దేవుడు వారికి భరోసానిస్తున్నాడు మన దేవుడు గొప్ప దేవుడు చూడండి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు తిరుగుబాటుతనం చేసి ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు శ్రమల పాలై అనాడు ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి అడిగితే దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం ఇదే ఏమని ఇదిగో నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిని జనముతో నేను చెప్పినప్పుడు నువ్వెవరివి నువ్వు నా సొత్తు నువ్వు నేను ఏర్పరచుకున్న వాడివి నువ్వు నన్ను విమోచించిన వాడవి అని దేవుడు సమాధానమిస్తున్నాడు చూడండి ఇటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఉంటాయి ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఈ సందర్భాన్ని ఎందుకు వివరిస్తున్నాను అనంటే ఇటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురవుతాయి మన జీవితం ఏమి కూడా స్మూత్ రోడ్ లాగా ఉండదు ఎప్పుడు కూడా స్మూత్ రోడ్లు ఎక్కడ ఉంటాయి హైవేలు హైవేలు అంటేనే స్మూత్ రోడ్లు మన జీవితాలు ఎప్పుడు హైవే లగా మన జీవితాలు ఎప్పుడు గోల్ల పల్లెటూరు రోడ్లు లాగా ఉంటాయి కొంతకాలం బాగా సాగుతుంది ఇంకొంత దూరం పోతే భయంకరమైన గతుకులు భయంకరమైన గుంటలు అటువంటి రీతిగా ఉంటాయి అలాగే మన ఈ లోక యాత్రలో మనం పోతున్నప్పుడు అనేక రకాలైనటువంటి శోధనలు మనకు వస్తాయి అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి కొన్ని కొన్ని సార్లు మనం కూరుకొని శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కొన్ని మనం కావాలని తెచ్చుకుంటాం ఈనాడు ఇస్రాయల్ ప్రజలు ఆనాడు ఇస్రాయల్ ప్రజలైతే వారంతట వారు చేతులారా తెచ్చుకున్నారు వారంతటా వారే కొని తెచ్చుకున్నారు ఒక రీతికి చెప్పాలి అంటే దేవుని మీద తిరుగుబాటుతానని చేసి ఈ రోజు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి మన ఎందుకు వచ్చినావో అవి మనకే తెలియాలి ఎందుకనంటే అవతలకి తెలియదు ఎందుకు మన జీవితంలో మీ జీవితంలో ఎవరే జీవితంలో ఏం జరుగుతుందో ఎవరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా పోతున్నారో వాళ్ళు ఎటువంటి వ్యక్తిగతమైన అలవాట్లు గాని లేదంటే వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని గానీ ఏం కలుగున్నారో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో మనకైతే తెలీదు ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు మనం దేవుడు కాదు దేవుడు మనకు వివేచన ఇవ్వలేదు అటువంటి వివేచన కలిగిన వారు ఉన్నారు కాని దేవుడు మనకు వివేచన ఇవ్వలేదు ఎదుటి వారికి హృదయం మేరెత్తి ఉంది ఎదుటి హృదయ పరిస్థితులు ఎలా మనకు సంపూర్ణంగా తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఎవరి స్థితి వాళ్ళకి తెలుసు ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుసు కొంతమంది ఏం చేస్తారు అని అంటే కావాలని కొని తెచ్చుకుంటారు కొంతమంది దేవుడే పరీక్షిస్తాడు అది కొని తెచ్చుకున్నదైనా ఆ శ్రమ గాని ఆ కష్టం గాని కొని తెచ్చుకున్నదైనా లేదంటే దేవుడే శోధించినా ఏ పరిస్థితిలోనైనా సరే మన దేవుడు మన పక్షంగా ఉండేవాడే మనతో ఉండే దేవుడే మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు మనం అవిదేత చేసినామని మనం మనం దేవుని మీద ధికారం చేసినామని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు దాన్ని సరిచేసి తిరిగి స్వీకరించే దేవుడు మన దేవుడు దాన్ని సరి చేసి ఏరితనా సరే తిరిగి స్వీకరించే దేవుడు మన దేవుడు ఎందుకనంటే జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఎరుగున్నాడు మన దేవుడు చూడండి గర్భంలో రూపింపబడక ముందే ఈ జగత్ అసలు పునాది వేయబడకముందే క్రీస్తుల మనల్ని ఏర్పరుచుకున్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఎరిగి చూడండి నేడు తల్లు బిడ్డల్ని అంటారు ఎన్ని నెల్లు మోస్తారు కేవలం తొమ్మిది నెలలు మోస్తారు తొమ్మిది నెలలు మోసి ఆ తొమ్మిది నెలల ప్రయాణం కూడా ఎంతో కష్టంగా ఉంటది ఆ తొమ్మిది నెలలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం లాగా గడుస్తూ ఎంతో కష్టంగా గడుస్తూ ఉంటది ఎందుకు వాంతులుంటాయి వికారాలు ఉంటాయి నొప్పులుంటాయి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంత కష్టపడి అంత ప్రయాసపడి ఎంతో భయంకరమైన వేదన తర్వాత బిడ్డ చేతికి చూడండి ఆ తల్లి ఆనందం అంతా ఇంత కాదు ఆ తల్లి సంతోషం అంతా ఇంత ఉండదు ఆ పుట్టిన బిడ్డకి ఏమన్నా ఇబ్బంది కలిగి కొంత ఎడబాయాల్సి వస్తే వేరే హాస్పిటల్లో పెట్టాల్సి వస్తేనో లేదంటే ఇంకేదన్నా ఇబ్బంది కలిగితేనో ఎంత తలడిల్లుతారో అదే రీతిగా కొంతకాలం మనం పెంచి పెరిగిన తర్వాత కొంతకాలం మనం పెంచిన తర్వాత ఆ బిడ్డ పెరిగిన తర్వాత ఆ బిడ్డను ఎడబాయాల్సి వస్తే ఒక హాస్టల్ పంపించాలంటేనో లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా అయ్యి ఆ బిడ్డకు దూరం అయితేనో తల్లడిల్లిపోతాం మరి తొమ్మిది నెలలు కష్టపడి మోసి కన్నందుకే మనకు అంత అఫెక్షన్ ఉంటే కొన్ని నెలలు మనం పెంచినందుకే మనకు అంత అఫెక్షన్ ఉంటే కొన్ని సంవత్సరాలు మనతో ఉన్నందుకు మనకు అంత అఫెక్షన్ ఉంటే అంత ప్రేమ ఉంటే మరి జగత్తి పునాది వేయబడక ముందే ప్రభు మనను ఏర్పరచుకున్నాడు జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఎరుగున్నాడు మన దేవుడు మరి ఆయనకి ఎంత బాధ ఉండాలి ఆయనకి ఎంత కష్టం ఉండాలి ఆయనకెంత ఇబ్బందిగా ఉంటది మనం తప్పిపోతే మనం దూరం అయితే చూడండి ఈ లోకంలో మనుషులు లేకపోతే ఈ లోకంలో తలు చేస్తారు ప్రసవ వేదన అనేది నొప్పులతో ప్రసవ వేదనే పడతారు ని మనల్ని కనడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే తను తన రిక్తునిగా మార్చుకుని లోకానికి వచ్చి తను ఎన్నో ప్రసవ వేదనతో పాటు అవమానాలు పడ్డాడు తర్వాత తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని వన్నాడు ఆయన ప్రాణం ఇవ్వకపోయింటే మనం ఈ లోకం ఆయనలో నూతనమైన సృష్టిగా నూతనమైన జన్మ అనుభవంలో మనం ఉండేవారం కాము ఆయన ప్రాణం పెట్టకపోతే మనకు నూతన జన్మ లేదు మనకు రెండవ జన్మ లేదు ఆయన ప్రాణం పెట్టకపోతే పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమూ జీవించేవారం ఆ సచిన స్థితిలోనే ఉండేవారు మనల్ని జీవింపజేయడానికి మనల్ని మనల్ని జన్మింపజేయడానికి యేసు ఏం చేశాడు అని తన ప్రాణాన్ని శిలో మీద అర్పించాడు మరి తన ప్రాణాన్ని శిలో మీద అర్పించి ప్రాణం ఎక్కువగా ప్రేమించిన తండ్రికి ప్రాణం ఎక్కువగా ప్రేమించిన మన దేవునికి చూడండి ఎంత విలువైన మనం అని నీవు నా సొత్తు అంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కారు అంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు అంటే దేవుడు మనల్ని ఎంతో విలువనిచ్చి కొన్నాడు ఎంత విలువ తన ప్రాణం తన ప్రాణానికి సాటైంది లోకంలో ఏది లేదు తన ప్రాణానికి సమానమైంది తన ప్రాణానితో తోగలిగింది లోకంలో ఏది లేదు చూడండి ఉదాహరణకి మనం మన బాగా అర్థం కావాలంటే మా మనమే ఎంతో కష్టపడ్డాం రెండు మూడు సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి చూడండి ఒక మూడు లక్షలు పెట్టి ఒక నెక్లెస్ తో లేదంటే ఒక బంగారు ఆభరణం కొన్నాం ఆ బంగారు ఆభరణాన్ని చూడండి మనం కష్టపడి ప్రయాసపడి కొన్నాం దాన్ని ఏం చేస్తాం ఎంతో భద్రంగా దాన్ని కాపాడుకుంటాం ఎంతో భద్రంగా దాన్ని దాచిపెట్టుకుంటాం ఒకవేళ అది పడిపోయింది ఎక్కడన్నా ఎక్కడన్నా జారిపోయింది మన చేతుల్లో నుంచి పడిపోతే ఏం చేస్తాం వెతుకుతాం ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడ పోయిందో అని వెతుకుతాం అది దొరికేంత వరకు మనకు నెమ్మది ఉండదు అది దొరికేంత వరకు మనకు సమాధానం ఉండదు వెతుకుతాం వెతుకుతాం వెతుకుతాం మనం వెతికినప్పుడు అది బురద గుంటలో దొరికిందనుకోండి బురదలో ఉందనుకోండి ఏమవుతుంది చెప్పండి ఏం చేస్తాం బురదలో ఉంది మట్టిలో ఉంది చీ ఇంకిది పనికిరాదని చెప్పి వదిలేస్తామా వదలం ఎందుకంటే బంగారం విలువైందే ఎందుకు విలువైంది మూడు లక్షలు మనం కష్టపడిన డబ్బు ఇచ్చి కొన్నాం అందుకు విలువైంది అది ఉట్టిగా దొరికిందైతే అదేదో బహుమానంగా వచ్చిందైతే మనం అంత బాధపడకపోవచ్చు కాని కష్టపడి మూడు సంవత్సరాలు ప్రయాసపడి డబ్బంతా సమకూర్చుకొని ఎన్నో అవమానాలకి శ్రమలకి లోబడి కష్టపడి ప్రయాసపడి వస్తువు కొన్నాం అది దొరికితే బురదలో దొరికింది మట్టిలో దొరికిందనుకుని ఏం చేస్తుంది దాన్ని దాన్ని శుద్ధి చేసి దాన్ని బాగు చేసి మరలా వాడుకుంటాం మన దేవుడు కూడా అంతే తన ప్రాణాన్నించి మనల్ని కొన్నాడు తను ఎంతో ప్రయాసపడి మనల్ని కొన్న మనల్ని కన్నాడు మనల్ని కన్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు మనం ఎప్పుడు కూడా ఆయనకి విలువైనటువంటి వారమే బంగారం బురదలో ఉన్న విలువైందే అలాగే మనం ఎప్పుడు కూడా ఆయనకు విలువైనటువంటి వారం ఎప్పుడు అది వాడబడుతుంది ఎప్పుడు అతని ఇంటిలో ఉంటది అని అంటే ఒకవేళ బంగారు పోస్తూ ఎప్పుడు మన చేతికి వచ్చి తిరిగి మనం దాన్ని వాడుకుంటాం ఎప్పుడు తిరిగి మళ్ళీ మనం దాని ఇంట్లోకి తీసుకెళ్తాం అంటే అది దొరికినప్పుడు మాత్రమే తప్పిపోయింది దొరికినప్పుడు మాత్రమే తిరిగి మనం మళ్లీ దాన్ని వాడుకుంటాం తిరిగి మళ్లీ దాన్ని మనం తీసుకెళ్లి మన ఇంట్లోనో బీరువాళ్ళలోనో పెట్టుకుంటాం దొరకపోతే ఏం చేస్తాం దొరకపోతే ఏం చేస్తాం అది ఎక్కడున్నది అక్కడే పోతుంది అలాగనే మనం కూడా దేవునికి దొరికితే మనం కూడా దేవుని చేతిలో పడితే అయన ఏం చేస్తాడు ఆయన శుద్ది చేసే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు ఆయన తిరిగి మరల తన ఇంటికి తీసుకెళ్లి ఆయన వాడుకునే దేవుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు నెట్టివేసే దేవుడు అదే ఇస్రాల్ ప్రజలు చెబుతున్నారు నేను విచారణ చేయని వారిన దర్శనానికి రాణించినప్పుడు వెదకని వారికే దొరికినప్పుడు నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడి జనముతో నేను చెప్పినప్పుడు లోబడి వారి వైపు నా చేతులు చాపినప్పుడు మరి నువ్వెవరివి నేను ఏర్పరచుకున్న వాడవు కావా నా సత్తువు కావా నేను విమోచించిన వాడు కావా నేను నిబందన చేసిన వాడు కావా అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి దేవుడు ఆశించేది ఏంటిది అనంటే కేవలం మన నుంచి ఆయన ఆశించేది ఒక్కటే విధేయత లోబడి మనం ఉండాలి ఆయన విధేయతను మన నుంచి ఆశిస్తాడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అనంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన శ్రమలు కొని తెచ్చుకున్న మన నిర్లక్ష్యాన్ని బట్టో మన యొక్క బట్టో లేదంటే దేవుడు దేవునికి విలువ ని బట్టో ఏ రీతిగా సరే మనం కొని తెచ్చుకున్న మన దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు మనం తిరిగి ఆయన వచ్చినప్పుడు ఆయన చేర్చుకునే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అదే యశ్యాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ అదే ఏష్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు మనం చదివితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభుయోబా లాగు సెలవిస్తున్నాడు నేను జనముల నా చేయి ఎత్తుచున్నాను జనముల నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకుని వచ్చేద్దరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడేదారు రాజులను పోషించు తండ్రులుగాను వారి రాను నీకు పాలిచ్చు దాదులుగాను వుండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు నీ పాదముల దూలి నాకెదరు అప్పుడు నేను యహోవానయో నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నొందరనియో నీవు తెలుసుకొందువు బలాడిని చేతిలో నుండి కొన్న ఎవడు తీసుకోనగలడు వేకరులు చెరపట్టిన వారు విడిపిబడుదురా దేవుడే మాట్లాడుతున్నాడు నా జనుల తట్టును నా చెయ్యి నేను దేవుడు తిరిగి తన చేతిని తన జనుల వైపు ఎత్తుతున్నాడు జనుల వైపు ధ్వజమెత్తుతున్నాడు ఆ తర్వాత అంటున్నాడు రాజులు నీకు పోషించే తండ్రులుగా ఉంటారు వారి యొక్క రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారు ఎవరైతే నిన్ను తీసుకెళ్లారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్లే పోషించే వారిగా వాళ్ళే నీకు పాలిచ్చే వారిగా ఉంటారు పైపెట్ ఏం వారు భూమి మీద సాగిల నీకు నమస్కారం చేసేదరు వాళ్ళు నీ పాదాల దగ్గరికి వస్తారు నీదే వారి పైన ఉంటావని చెబుతున్నాడు దేవుడు నీ పాదముల దూలి నాకెదరు అంటే నీకంటే చాలా తక్కువ స్థాయిలో వారిని తీసుకుని వస్తున్నాడు దేవుడు నిన్నే హెచ్చిస్తున్నాడు అదే అంటున్నాడు అప్పుడు నేను యహోవాన్ నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానము నీవు తెలుసుకొందువు ఒకటే దేవుడు చెబుతున్నాడు నిన్నప్పుడు నేను యహోవానని నేను దేవుడినని నా కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అవమానము నొందరని తెలుసుకుంటావు అని చెబుతున్నాడు అంటూ ఆయన అంటున్నాడు చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకునగలడు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురా ప్రశ్నది ఏంటది బలాడ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకోనగలడు కొల్ల సొమ్ము అంటే కొల్లగొట్టిన సొమ్ము అని అర్థం ఎప్పుడు మన సొమ్మును కొల్లగొట్టగలము అంటే మన ఒక షాప్ కి వెళ్ళాం అనుకోండి లేదంటే మనం ఒక బ్యాంక్కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఉన్న సొమ్మును మనం ఎప్పుడు కొల్లగొట్టగలము అంటే అక్కడ ఉన్న వారందరికంటే కూడా మనం బలవంతులు వారందరిని కూడా మనం పడగొట్టగలిగినప్పుడు అప్పుడు వారిని మనము దోచుకోగలం అదే రీతిగా బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు వాడు బలాఢ్యుడు కాబట్టే ఎదుటివాడు బలహీనుడు కాబట్టే వాడు ఏం చేశాడు ఓడించాడు దోపుడు సొమ్ములాగా ఎవరు బలాఢ్యుడు ఇక్కడ తీసుకో పోబడినోడు కాదు తీసుకొని పోయినోడు తీసుకో పోబడినోడు గనక బలాఢ్యుడు ఉంటే వెళ్లినవాడు బలాఢ్యుడు ఉంటే ఓడించిండేవాడు కొల్ల సొమ్ముగా వెళ్లేవాడు కాదు కాని బలహీనుడు కాబట్టి ఏం చేస్తున్నాడు బలాఢ్యుని చేతికి దొరికిపోయినాడు అదే దేవుడు మాట్లాడుతున్నాడు బలాడ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొని రాగలడు ఒకవేళ తీసుకురాగలిగుంటే ముందే దోచుకోకుండా ఆపేవాడు కదా ఎవరి వల్ల కాదు భీకరులో చెరపట్టిన వారు విడిపింపబడతారా భీకరులు అంటే భయంకరమైనటువంటి వారు మానవత్వం ఉండదు ఏమీ ఉండదు ఓ భయంకరమైనటువంటి వారు అటువంటి వారు చెరపట్టబడిన వారు అటువంటి వారు చెరపట్టబడితే వారు వారి చేతిలో నుంచి ఎవరైనా వారిని విడిపించగలుగుతారా అది ఇలా ఒక రీతిగా సాధ్యం కాదు బలాడ్యుని చేతిలో నుంచి కొల్ల సొమ్ము అంత ఆశ కాదు బీకొరుల చేతిలో నుండి బీకొరులు చెరపట్టబడిన వారిని విడిపించడం అంత సాధ్యం కాదు కాని దేవుడు అంటున్నాడు యహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు బలాడ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుతురు ేకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురు నీతో యుద్దము చేయి వారితో నేనే యుద్దము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను దేవుడేమి వాగ్దానం ఇస్తున్న వాళ్ళకి బలార్డులు చెరపట్టిన వారు సైతం విడిపించబడతారు బలార్డు కావచ్చు వారి చేతిలో ఉన్న వారు సైతం విడిపించబడతారు బేకరులు చెరపట్టిన వారు విడిపించబడతారు బేకరులు అయినా సరే చెరపట్టబడితే వారు కూడా విడించబడతారు ఎందుకు అని అంటే నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను ఏడు ఏం చెబుతున్నాడు నీతో యుద్దము చేయవారితో నేనే యుద్దం చేస్తాను అది వరకు ఆ సహాయం లేదు ఇప్పుడు ఆ సహాయం అది వరకు సహాయం ఉండుంటే వారు చెరగా వెళ్లే కాదు కొరల సొమ్ములాగా కాదు బేకరీల చేతిలో బంధింపబడే కాదు అప్పుడు సహాయం లేదు వారి యొక్క విధేతలను బట్టి అప్పుడు సహాయం లేదు వారి జీవితాన్ని బట్టి వారు లోబడంలోనే తత్వాన్ని బట్టి అయితే ఇప్పుడు విడిపించబడతారు వాళ్ళు బలాడ్లు గాని బేకరులు గాని ఎవరైనా గాని ఎటువంటి వారైనా గాని వారి చేతిలో నుండి విడిపించబడతారు ఎందుకంటే నీతో యుద్ధము చేయ వారితో నేనే యుద్ధము చేసేదను దేవుడే యుద్ధ రంగంలోని కడుగు పెడుతున్నాడు ఎందుకు మొదట శ్రమలకు అప్పగించిన ఆయన మొదట ఇబ్బందులకు అప్పగించిన ఆయన చెరలాగా అప్పగించిన ఆయన అప్పుడు సహాయం చేయని ఆయన మరి ఇప్పుడెందుకు సహాయం చేస్తున్నాడు ఇప్పుడెందుకు వారికి పక్షంగా ఉంటానంటున్నాడు ఇప్పుడెందుకు వారితో యుద్దం చేస్తానంటున్నాడు ఎందుకనంటే ఆయన గుణగణాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఆయన గుణగణము కీర్తనల గ్రంథం నూట అధ్యాయం తొమ్మిదవ వచ్చనం మన చదివితే మనకు అర్థమవుతుంది కీర్తనల గ్రంథం నూట అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు మన దేవుడు ఎటువంటి వాడు తన ప్రజలకి విమోచనము కలుగు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది ఏం చెబుతున్నాడు ఆయన తన ప్రజలకు విమోచనం కలుగు చేసే దేవుడు అంత మాత్రమే కాదు తన నిబందన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు తాను ఏదైతే నిబంధన చేశాడో తాను ఏదైతే నిబంధన చేస్తూ వచ్చాడో తన ప్రజలతోటి ఆయన దానిని నిత్యముగా ఉండని నిర్ణయించువాడు అంటే ఏదో నిబంధన చేసి అటెట్ అయిపోయారు కాబట్టి వదిలే చెల్లిపోవడం కాదు దేవుని గుణగణం అది కాదు నిబంధన చేస్తే దాన్ని దేవుడు ఎంతకాలం కొనసాగిస్తాడంట నిత్యము కొనసాగించాలని నిత్యము ఉండాలని నిర్ణయించువాడు అంటే దేవుని నిబంధన నిత్యం అది కొంతకాలం ఉండి పోయేది కాదు అది ఇప్పుడు ఉండి రే కాదు ఏదో కొంచెం తేడాలు వస్తే ఎవరు పాటుకోలేబోయేది కాదు అది కాదు ఆయన నిబందన ఆయన నిబంధన చేస్తే అది నిత్యం ఉంటది అనే విషయాన్ని కీర్తనకారుడు మనకు చెబుతున్నాడు ఆయన నిబంధన నిత్యం ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు వారు నిబంధన మీరినప్పుడు ఆయన శ్రమలకు అప్పగించాడు వారు నిబంధన చేసుకున్నారు దేవుని తోటి ఆనాడు అడుగుతాడు మీ ఇష్టము దేవుడు అబ్రాహంకు వాగ్దానం ఇచ్చాడు నీ బిడ్డల్ని నేను వాగ్దాన భూమికి తీసుకొని వస్తాను వారికి శ్రేష్టమైన దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ప్రకారంగా వారిని వాగ్దాన దేశానికి తీసుకుని ఇచ్చాడు వారి వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత యహోశి మాట చెబుతాడు మీ ఇష్టము మీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళని పూజించుకోండి ఏ దేవుడు మీకు నచ్చితే వాళ్ళని పూజించుకోండి నేను మాత్రమో నా ఇంటి వారు మాత్రము యహోవాను సేవించదము అంటాడు మీ ఇష్టం చేర్చిన తర్వాత వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చిన తర్వాత చివరిలో చెప్పే మాట యహోశి మీ ఇష్టం మీరు ఎవరిని పూజించుకోవాలంటే వాళ్ళు పూజించుకోండి నేను నా ఇంటి వారు మాత్రం యహోవాసే సేవిస్తాం అని చూడండి వాళ్ళు ఏం ఆయన నిబంధన చేసుకున్నాడు అయితే ఇస్రాయల్ ప్రజలు ఆయన మాటకు ప్రతిగా వారు కూడా నిబంధన చేస్తారు ఉంట దేహోత్సవ గ్రంథంలో వాళ్ళు ఏమన్న మేము యహోవాను కాకుండా మరి ఏ ఇతర దేవతనైనా దేవులను పూజిస్తే మేము శాపగ్రస్తుల మగుదుమ్ముగాక అటు వాళ్ళు మేము యహో అని విడిచిపెట్టి వేరే దేవతలను పూజిస్తే మేము శాపగ్రస్తులం అవుతాము అని వారు దేవునితో నిబందన చేసుకుంటారు అంటే దేవునే సేవిస్తాం ఈ దేవుడితోటే మేముంటాం ఈ దేవుడితోటే మా తరతరాలు నడుస్తాయి ఈ దేవుడే మాకు దేవుడు ఈయనే మాకు రక్షకుడు ఈయనే మాకు విమోచకుడు ఈయన తప్ప ఇంకో ఈ దేవుడు లేడు అని ఆ రోజు వాళ్ళు నిబంధన చేసుకున్నారు నిబంధన చేసుకున్న ఆ నిబంధనని దేవుడు నిత్యం ఉండ నిర్ణయించేవాడు వారు నిబంధన మీరినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే వారిని నిబంధనలోనికి తీసుకురావడానికి శ్రమంలోకి నెట్టాడు అందుకే వారు శ్రమంలోకి పోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మొర మేము మంటి మేము మంటి మేము మంటిమి నువ్వు కొమ్మరివి మేము ప్రజలము అని చెప్పి దేవుని దగ్గరకు వస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మీ ప్రజలమే కదా అని అడుగారు అంటే దేవునికి ఏం చేస్తున్నారు వాళ్ళు అయ్యా మీతో నిబంధన చేసుకున్నాం కదా మేము మేము కదా నీ ప్రజలం కదా నువ్వు మా తండ్రివి గదా ఇదే కదా నీకు నాకు మధ్యలో ఉన్న నిబంధన ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించవా అని చెప్పి దేవుడు అడిగినప్పుడు దేవుడు అదే ఇక్కడ చేస్తున్నాడు ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు యుద్దం చేస్తున్నాడు ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు నిలబడ్డాడు ఇప్పుడు వచ్చి వారి పక్షంగా దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని బలపరుస్తున్నాడు నేను ఎందుకు చెబుతున్నాను అంటే మనం కూడా అంతే మనం ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరకు వచ్చి కేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనే దేవుడని ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని ఆయన నమ్మితేనే నిత్య జీవమని ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుని ఆయన మన తండ్రిగా స్వీకరించి మన రక్షకునిగా స్వీకరించి మన విమోచకుడిగా స్వీకరించి ఆయన దగ్గరకు వస్తామో ఆయనతో ఆయన ఆయనతో మనం నిబంధన చేసినటువంటి వారు ఇటువంటి నిబంధన రక్తపు నిబంధన ఏమని ప్రార్థన చేస్తాం మనం నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు ఆయన రక్తముతో మనను శుద్ధీకరిస్తున్నాడు రక్తముతో నిబంధన చేసుకుంటున్నాం దేవుని తోటి మనం అందుకే మన జీవితంలో మనం తప్పుతున్న ప్రతిసారి మనం పక్కకు చూస్తున్న ప్రతిసారి మార్గం విడిచిపోవాలనుకుంటున్న ప్రతిసారి అవిదైతే చూపించాలనుకుంటున్న ప్రతిసారి అవిదైతే చూపించిన ప్రతిసారి దేవుడు శిక్షిస్తాడు అందుకే మీరు ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటారు మీరు తండ్రి కలిగినటువంటి వారు తండ్రి తన కుమారు తనకిష్టమైన వారిని శిక్షించి గద్దీస్తాడు మనకు గద్ధింపు దేవిన మనకు శ్రమ ఆశీర్వాదం ఒక రీతిగా చెప్పాలి నిమిత్తమైన రాణి అది నిమిత్తమైన రాని ఎందుకు తిరిగి మరలా దేవునితో మనల్ని అది కనెక్ట్ చేస్తుంది తిరిగి మరలా దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది తిరిగి తండ్రి ఇంటికి తండ్రి సన్నిధికి మనల్ని నడిపిస్తుంది తండ్రి తిరిగి మరలా తండ్రితో మన నిబంధనలోనికి నడిపిస్తుంది మనం తప్పిన నిబంధనలోనికి మనం నడిపిస్తుంది అప్పుడు దేవుని సహాయం దేవుని కాపుదల మనకు నిలిచి ఉంటది కాబట్టి మన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నిబంధన నిత్యము ఉండని నిర్ణయించేవాడు ఆయన నిబంధన నిత్యం ఉండేది ఆయన నిబంధన నిత్యం ఎంత నిత్యం అంటే అది ఇప్పుడుండే రేపు పోయేది కాదు మనం చచ్చిపోయిన తర్వాత పోయేది కాదు లోకంలో ఒక నిబంధన ఉంటది భార్యాభర్తలకు ఒక నిబంధన ఉంటది ఏంట నిబంధన భార్య భర్త భార్య బ్రతికున్నంత కాలం భర్త ఇంకొకరిని చేసుకోకూడదు ఇంకొకరి చూడకూడదు అంతే ఆ భార్యతోనే ఉండాలి భర్త భర్త ఏం భర్ ఏం చేయాలి ఆ భర్తతోనే ఉండాలి ఆ మరణం తర్వాత వారికి ఇంక సంబంధం లేదు కానీ మనకట్ల కాదు మన నిబంధన నిత్యమైన నిబంధన అది శ్రమలో ఉన్నప్పుడు పోదు కష్టంలో ఉన్నప్పుడు పోదు చివరికి మరణం వచ్చినా సరే మనం మరణించినా సరే ఆ నిబంధన పోదు. మన నిబందన నిత్యమైన నిబందన శాశ్వతమైన నిబందన మరణము కూడా వేర్పరచలేనటువంటి నిబంధన శాశ్వతమైన నిబందన మనం దేవునితో చేసుకుని మనం దేవుని ప్రజల కాబట్టి ఆయన మనల్ని పరిస్థితుల్ని బట్టి మనకు ఏదో నేర్పించడానికో మనల్ని సరిచేయడానికో మనని పరీక్షించడానికో లేదంటే ఆయన చిత్తం ఏమైందో మనం ఆయన సాక్షులుగా ఉండడానికో ఏవో రకరకాలుగా మన జీవితంలోని కొన్ని పరిస్థితుల్లో దేవుడు అనుమతించేవాడుగా ఉంటాడు కాబట్టి అనుమతించాడు శ్రమలో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం ఈ దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో ఈ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో ఈ దేవుడు నాకు ఇంకా సహాయం చేయడేమో అనేటువంటి ఆలోచన మనకి ఎప్పటికీ కూడా రాకూడదు అదే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఎందుకంటే దేవుడు మనపక్షంగా ఉండే దేవుడు దేవుడు తిరిగి నిలబెట్టే దేవుడు అదే దేవుడు మాట్లాడతాడు యశోగ్రంథం యాబై రెండవ అధ్యాయంలో యశోగ్రంథం యాభై రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు యశో గ్రంథం యాబై అధ్యాయం మొదటి మూడు వచనాలు సియో సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకును పరిశుద్ధ పట్టణమైన ఎరుశులేమ నీ సుందర వస్త్రములను ధరించుకునము ఇక మీదట సున్నతి పొందని వాడొకడైన అపవిత్రుడు ఒకడైన రాడు దూలి దులుపుకునము లేచి కూర్చుండము చెరపటబడిన శివోని కుమారి నీ మెడకట్లు విప్పివేయము యహోవ ఇలాగే సెలవిచ్చున్నాడు మీరు ఊరకయే అమ్మబడితిరి గదా రోకలియకయే మీరు విమోచింపబడి అర్థం చేశారు సియోను బీడైపోయింది ఎరిసెలేం పాడైపోయింది మీ మందిరం మా శృంగారమైన మందిరం మా పరిశుద్ధ మందిరం ఏమైపోయింది అగ్నిపాలైపోయింది మాకు మనోహరములైన కూడా నాశనమైపోయినాయి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి మొరపెడితే దేవుడి ప్రేమ సమాధానం చెబుతున్నాడు సియోను లెమ్ము లెమ్ము అంటున్నాడు అది ఇంతకుముందు పడై పడిపోయింది బీడు వారిపోయింది ఇప్పుడేం చెబుతున్నాడు లెమ్ము ఆజ్నిస్తున్నాడు దేవుడు లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము నీలో బలం పోయింది కదా ఇప్పుడు బలం ధరించుకో నేనిస్తున్నాను నీకు బలం అని దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ పట్టణమైన ఎరుశలేమ ఇంత ముందు ఏమైపోయింది పాడైపోయింది ఎరుశలేము ఇప్పుడేమంటున్నాడు నీ సుందర వస్త్రములను ధరించుకొనుము అంటే తిరిగి పునర్వైభవాన్ని పునర్వైభవాన్ని దేవుడు మరలా ఎరుశలేముకు సిస్తున్నాడు సియోనికి బలాన్ని ఎరుశలేముకు సుందరమైన వస్త్రాల్ని ఇక మీద సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు ఇకడు రాడు నీ దగ్గరికి రాడు దూలి దులుపుకును లేచి కూర్చుండము పడిపోయి ఉన్నావు గదా లేచి కూర్చుండము చెరపట్టబడిన సిమారి నీ మెడకట్లు విప్పి వేసుకును మెడకట్లు విప్పి వేసుకో నీకు విడుదల నీకు విమోచన వచ్చింది నువ్వు ఎల్ల కాలం ఈ స్థితిలో ఉండేదాని కావు నీ పరిస్థితిని బట్టి సరి సరిచేయడానికి నువ్వు బాగు చేయడానికి కొంతకాలం నేను అనుమతించింది కొంతకాలం నేను అనుమతించిందే ఆ సమయం అయిపోయింది ఇప్పుడు లేచి బలము ధరించుకునే సమయం వచ్చింది ఇప్పుడు తిరిగి మరలా సుందరంగా అలంకరించి వస్త్రము సుందరమైన వస్త్రాలు ధరించుకునే సమయం వచ్చింది మెడకట్లు విప్పుకునే సమయం వచ్చింది లేచి కూర్చుండి నిలబడే సమయం వచ్చింది నువ్వు ఊరకనే అమ్మబడ్డావు కదా ఇప్పుడు ఏమీ లేకుండానే నువ్వు విమోచించబడతావు నువ్వు ఏమీ లేకుండానే వెళ్ళిపోయినావు ఇప్పుడు ఏమీ లేకుండానే తిరిగి సమ్మకూర్చబడతావు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది వారితోటి తిరిగి నేను నిన్ను సమ్మకూర్చబోర్చున్నాను తిరిగి నేను నిన్ను నిలబెట్టబోతున్నాను తిరిగి నిన్ను పునర్వైభవాన్ని నీ జీవితంలోనికి తీసుకురాబోతున్నాను దేవుడు మాట ఈ యశాగ్రంథం అంతా కూడా దాని గురించి రాయబడింది యశాగ్రంథంలో చాలా రకాలైనటువంటి ప్రవచనాలు మనం చూస్తాం యేసు ప్రభు గురించినవి ఎన్నో రకాల ప్రవచనాలు ఏసియా భక్తులు ప్రవక్షిస్తూ వచ్చాడు ప్రాముఖ్యంగా ఈ అధ్యాయ ఆ నాడు ఇస్రాయల్ ప్రజలు బబులోనికి పోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో చాలా ప్రవచనాలు రాయబడుతూ వచ్చినాయి ఆనాడు బబులోనికి చెరగా కొనుకోబడిన వారు సమస్తాన్ని నష్టపోయిన వారు తిరిగి సమకూర్చబడ్డారు తిరిగి నిలబడగలిగారు నిలిగి తమ తిరిగి తమ పట్టణాన్ని కట్టుకోగలిగారు తిరిగి తమ మందిరాన్ని నిలబెట్టుకోగలిగారు తిరిగి మరలా దేవుని ప్రజలుగా కూర్చబడుతూ వచ్చారు నేడు మనం కూడా అంతే మన దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు నిన్నొక రాతిగా ఉంటాడు నేడొక రీతిగా ఉంటాడు ఎల్లుండి ఇంకో రీతిగా ఉంటాడు ఆయన నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందని దేవుడు ఆయన విడువక చూడండి ఎడతగ వాత్సల్యాన్ని చూపించే దేవుడు అదే చావుతో ఏష్యా గ్రంథం యాభై అధ్యాయంలో యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడు నుంచి మనం చదివితే నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను నిమిష మాత్రమే నేను నిన్ను విసర్జించినాను నిమిషం మాత్రమే నేను నిన్ను వదిలిపెట్టేసినాను ఇప్పుడు చెబుతున్నాను నేను గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను నేను విడిచిపెట్టినాను అన్నంత మాత్రం నాకు వాత్సల్యం లేదని కాదు గొప్ప వాత్సల్యముతో వాత్సల్యం అంటే ఏంటిది చెప్పండి వాత్సల్యం అంటే ప్రేమ ప్రేమ ఉంది కదా మళ్ళీ మళ్ళీ వాత్సల్యం ఎందుకు ప్రేమన్నా ప్రేమే వాత్సల్యం ప్రేమే మరి ఈ వాత్సల్యం అనే పదాన్ని ఎందుకు వాడాడు వాత్సల్యం అంటే ప్రేమ ఎవరి మధ్యలో ఉండే ప్రేమ అంటే తండ్రికి కుమారుడికి మధ్యలో ఉండే ప్రేమని వాత్సల్యం అంటారు తండ్రి లేదా తల్లి తల్లిదండ్రులు తమ బిడ్డల పక్షంగా ప్రేమ చూపిస్తారు కదా ఆ ప్రేమని వాత్సల్యం అంటారు ఇంతకు వాళ్ళు ఏమర్పెట్టారు నుమా మా తండ్రివి కదా అని మొరుపెట్టారు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నేను తండ్రిని కాబట్టే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను అని అంటున్నాడు దేవుడు అంటే నాలుగు వాత్సల్యంపు నిమిషమాత్రమే నిన్ను విసర్జించి నీ అభిదేయతను బట్టి నువ్వు భయం లేకుండా చేసిన కార్యాలను బట్టి కానీ ఇప్పుడు గొప్ప వాత్సల్యముతో నీకు నాకు సంబంధం తెగిపోలేదు దీని నుంచి మనం అర్థం చేసుకునేది అదే నీకు నాకు సంబంధం ఏం ను అపవిత్రుడు అయినవు నువ్వు తప్పు చేసినవు అని చెప్పి నేను నా ఇంట్లోకి రానివను నేను నీకు తండ్రిని కాదని చెప్పి నేను కొట్టివేయల నిన్ను దూరపరచలా నిన్ను నాశనం చేసేలా గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను అంటే దాని అర్థం ఏంటిది అంటే నీకు నాకు ఆ బంధము ఆ సంబంధము అలాగే ఉంది నువ్వు నన్ను విడిచిపెట్టినవేమో నిన్ను విడిచిపెట్టలేదు నీ పట్ల ఉన్న ప్రేమ ఆ గొప్ప ప్రేమ అలాగే ఉంది కాబట్టి ఆ గొప్ప వాత్సల్యముతో నీకు నాకు సంబంధంలో ఏ మార్పు రాలేదు నీ మీద నాకు ప్రేమలో ఇంత కూడా ఏం తగ్గలేదు నీ మీ నీ మీద ఉన్న నా నీ మీద ఉన్న నా నీ మీద నాకున్న ప్రేమ ఎంత కూడా తగ్గలేదు గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చేదని ఇవి దేవుడి మాటలు ఎంత గొప్ప మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అండి సుస్థ్రాలు ప్రజలతోటి ఇవన్నీ కూడా మనకు వర్తించేవి మన దేవుని గుణగణం మన దేవుని స్వభావం మన దేవుని ఆలోచన విధానం మన దేవుని యొక్క ప్రేమ మనపక్షంగా ఏ రీతిగా ఉంటదనేది ఈ మాటలు తెలియజేస్తాయి ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ధన్యత దేవుని దగ్గర మనకుందో ఎంత గొప్ప స్థానం దేవుని దగ్గర మనకుందో ఈ మాటలు తెలియజేస్తాయి గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదు అంటే నువ్వు అవిదేవుడు అయినావని పాపం చేసినావని నువ్వు ఆమె తిరుగుబాటు చేసినావని నువ్వు నా కుమారుడు కాకుండా పోలేదు నీ స్థానాన్ని నేను దూరపరచలేదు నీ స్థానం అలాగే ఉంది నా దగ్గర నీకు నాకున్న సంబంధం ఏమాత్రం కూడా పోలేదు నీకు నాకు అదే సంబంధం ఉంది నీ మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం తలగి పిలేడు అదే కదా యేసు ప్రభు చదువుతాడు తప్పిపోయిన కుమారుడు గురించి ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు నీ దగ్గర పనివాడుగా ఉండడానికి తను అంగీకరించమని చెప్పడానికి ఆయన తిరిగి ఇంటికి పనివాడిగా ఉంటానని ఇంటికి వస్తాడు అయితే కుమారుని చూసిన తండ్రి ఏ మాత్రం కూడా ఏం చేశాడు తిరిగి మరల చెప్పులు దొరికాడు ఉంగరం దొరికాడు ప్రశస్తమైన వస్త్రాలు దొరికాడు శుద్ధీకరించాడు తన సొంత కుమారుడిలాగానే కొత్తకుమారుడే తిరిగి మరలా ఏ స్థితిలో నుంచి అయితే తాను వెళ్లిపోయినాడో ఇంట్లో నుంచి ఆ స్థితిలోనే అంగీకరించాడు ఆ స్థితిలోనే అంగీకరించాడు ఇక్కడ కూడా అదే మాట నిన్ను గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదన దేవుడు అంటున్నాడు నీకు నాకు ఏమాత్రం కూడా సమ రాలేదు నీకు నీ మీద నాకు ఏమాత్రం కూడా ప్రేమ తగ్గలేదు అనే మాటకు సాదృశ్యం దేవుడు తన పెళ్ళుల పక్షంగా ఏరీతిగా ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడో ఎటువంటి ఆ భావాన్ని కలిగి ఉంటాడో మనకి ఇక్కడ ఈ మాట తెలియజేస్తా ఉన్నా అదేనిమిదో వచ్చినంలో మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముకట నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడ యహోవా సెలవిస్తున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఈ వాత్సల్యం ఎలా చూపిస్తాడంట నిత్యమైన కృపతో చూపిస్తాను నోవాహు కాలము జల ప్రళీమును గూర్చి నేను చేసినట్లు చేయదును జలములు భూమి మీదకు ఇకనో పొర్లీ రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకుని నీమీద కోపంగా నుంపనూ నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని ఎందు జాలిపడు యోహోవా సెలవిచ్చుచున్నాడు ఏమని చదువుతున్నాడు మన దేవుడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృపని మాత్రం నిన్ను విడిచి పోదు మన విన్న మాటలే కానీ సందర్భాన్ని తెలుసుకొని మనం గనక ఇవి ధ్యానిస్తే ఎంతో గొప్ప ఆనందాన్ని గొప్ప మనకి ఆదరణ ఇస్తాయి ఏ విషయంలో ఈ మాట చెప్పబడ్డాడు అని అంటే తప్పిపోయి తప్పిపోయిందంటే అభివేత చేసి దేవుని పూర్తిగా దేవునికి దూరం పూర్తిగా తమకున్నవన్నీ నష్టపోయి ఒకరి కిందకి చెరలాగా వెళ్లిపోయి దేవునికి మీద తిరుగుబడితనం చేసి దేవునింటే లెక్క లేకుండా జీవించి తమ ఇష్టం వచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చిన వారికి ఇష్టానుసారంగా చేస్తూ దేవునికి పూర్తిగా విడిచిపెట్టి పూర్తిగా చెడిపోయి పతనమైన స్థితిలో ఉన్న వారితో చెబుతున్న మాటిది పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు సమాధానమైన సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నేను అసలు నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు జాలిపడు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఏం చూస్తున్నాము అంటే మన దేవుని మనస్తత్వాన్ని చూస్తున్నా మన దేవుని యొక్క మనస్తత్వం అలాంటి ఇస్రాయల్ ప్రజలు ఆ స్థితిలో ఉన్నారు దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు నేడు మన జీవితంలో కూడా ఈ మాటలు ఎంతో చూడండి మనకు ఎంతగానో వర్తిస్తాయి మన దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన దేవుని యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిబంధన చేసిన ప్రజలను ఆయన ఏ రీతిగా చూసే దేవుడు మనకు అర్థమవుతాయి అట్టే మనం గమనించుకోవాలి మన దేవునితో ఉన్నప్పుడు మనం దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు మన ప్రభుతో కలిసి మనం నడిపి నడుస్తున్నప్పుడు మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకు బహు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన కనులుండి చూడలేనటువంటి చెవులుండి వినలేనటువంటి అటువంటి దేవుడు కాదా ఆయన ఆయన జీవం కలిగిన దేవుడు స్పందించే జీవం అంటే ఏంటిది జీవం ఉన్న ఏం చేస్తారు స్పందిస్తారు జీవం లేని ఏం చేస్తారు అలా స్థిరంగా ఉండిపోతారు చలనం లేకుండా ఉంటారు కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు ఆయన చలనం కలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయన గుణగణం ఏంటిదేనంటే దుష్టత్వాన్ని చూసి సహించలేడు మనం ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన కృప మనతో తోడుగా ఉంటది ఆయన ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు మనం కొద్దిగా దారి తప్పినామనుకోనండి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మన పిల్లలో మనకు మనకు సంబంధించిన వారు మనం కన్నబిడ్డలో మనతోనే ఉంటారు మనం వారికి కావలసినవన్నీ ఇస్తూ ఉంటాం వాళ్ళు ఇంత తప్పు చేయని ఎంతో కోపాన్ని తెచ్చుకొని కొడతాం ఎందుకు సరి చేయడానికి మాత్రమే చంపడానికి కాదు వాడిని ఏదో చేసేయాలని కాదు వాడికి ఏదో బాధ పెట్టాలని కాదు సరి చేయడం కోసం మన దేవుడు కూడా అంతే మనం ఎప్పుడైతే క్రీస్తువులనికి దేవుని దగ్గరకు వచ్చినామో మనం తండ్రి కలిగిన పిల్లలం తండ్రి కలిగిన పిల్లలు ఎలా ఉంటారు బోధలో ఉంటారు శిక్షలోనూ ఉంటారు అన్నింటిలోనూ ఉంటారు తండ్రి లేని పిల్లలు అనుకోండి ఒక పిల్లడు తండ్రి లేడు అనుకోండి వాడి ఇష్టం వాడిని పట్టించుకునే వాళ్ళు వచ్చినట్టు తిరుగుతాడు తాగుతాడు తింటాడు ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు అదే రీతిగా ఎక్కడైనా పడిపోతే వాడికి చెయ్యిచ్చి లేపే వాళ్ళు ఎవరు ఉండరు కానీ మనం అలాంటి వారం కాము మన తండ్రితో ఉన్నవారు తండ్రి ఇంటిలో ఉన్నవారు తండ్రితో నిబంధనలో ఉన్నటువంటి వారం మన దేవునితో నడుస్తున్నటువంటి వారు మన దేవుడు ఆయనకు అనుగుణంగా నడుస్తున్నంత కాలం ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు నిలబెడతాడు ఆయనకు అనుగుణంగా నడిచినంత కాలం మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు ఆయనకు అవిధేయత చూపిస్తూ పక్కనే పెట్టుకుని కూడా ఆయన పక్కనే మనం ఉంటూ కూడా ఆయనకి నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఆయన పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఆయనకు అవిధేయకరమైన కార్యాలు ఆయనకు నచ్చని కార్యాలు ఆయనకు ఇష్టం లేని కార్యాలు మన జీవితంలోనికి మనం అనుమతిస్తే కోరిక కోరి తెచ్చుకున్న వారం అవుతాం ఇలా అదే చూస్తా ఉన్నాం అలాగని చెప్పి దేవుడు విడిచిపెట్టేస్తాడు అంటే అదే ఇప్పటిదాకా మనం చూసాం అలా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు అలాగే అన్నాడు కదా ఆయన తన ప్రజలకు విమోచనము కలిగజేయవాడు తన నిబంధన ఆయన నిత్యము ఉండని నిర్ణయించేవాడు నిత్యము ఆయన నిబంధన మనకు ఉంటది నిత్యము ఉంటది శ్రమలో ఉంటది సుఖంలో ఉంటది మరణానికి ముందుంటది మరణం తర్వాత ఉంటది నిత్యం ఉంటది ఆయన నిబంధన కాబట్టి అలాంటి ఇస్రాయల్ ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వాళ్లకు దేవుని దగ్గరికి వెళ్లడానికి ప్రోత్సాహమే లేనప్పుడు దేవునితో అన్న మాట ఏంటిది యోహోవా వీటిని చూచి ఊరకుందువా మౌనంగా ఉంటావా అత్యధికంగా మమ్మల్ని శ్రమ అని అడిగిన ఆ ప్రశ్నకి దేవుడు ఇస్తున్న సమాధానమే ఇంతవరకు మనం చూసాం నేను ఏర్పరచుకున్న నా సొత్తు నేను కొంతకాలమే విడిచిపెట్టాను నేను సమకూరుస్తాను ఎన్నో మాటలు మనం చూస్తూ వచ్చిన అటువంటి ప్రశ్న ఈరోజు మన జీవితాలలో ఉంటే ఆత్మీయ జీవితంలో గాని లేదంటే మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో గానీ అది ఏదైనా గాని అటువంటి ప్రశ్న మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనలోనికి ఆ ప్రశ్నను తీసుకొని వస్తే మనం వెళ్తున్నటువంటి ఆ స్థితిగతులు మనతో నడుస్తున్నటువంటి మనుషులు ఇటువంటి ప్రశ్నని మన జీవితంలోనికి రేకెత్తిస్తూ ఉంటే చూడండి దేవుడు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు ఒక మనిషితోటి మనకి ఇబ్బంది ఒక పరిస్థితి వల్ల మనకు ఇబ్బంది కలుగుతున్నా ఎటువంటి స్థితిలో మనం ఉండని ఇటువంటి ప్రశ్న ప్రభా ఇంకెంతకాలం ఈ సమస్య నాకు ఇంకెంతకాలం ఈ వేదన నాకు ఇంకెంతకాలం ఈ నాకు ఈ స్థితి నేను సంవత్సరాలుగా మొరపెడుతున్నానే సంవత్సరాలుగా నీ పాదాలు చెంత గోజారుతున్నానే ఇంకెంతకాలం ఇంకెంతకాలం నేను సహించాలి ఇంకెంతకాలం నేను భరించాలి ఇంకెంతకాలం నేను ఈ స్థితి పోవాలి ఇంకా నన్ను నడిపిస్తావా ఇంకా ఈ శ్రమలో ఉంచుతావా అనేటువంటి ప్రశ్న ఆ ఇస్రాయల్ ప్రజలకు ఉన్నింది అదే ప్రశ్న ఈరోజు నీకు నాకుంటే దేవుడు ఇంతవరకు జవాబిస్తూ వచ్చాడు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ఆయన విడువక శాశ్వతమైన కురపుతో మనల్ని ప్రేమించే దేవుడు గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు కాబట్టి ఏ పరిస్థితిలో మనమున్నా గాని మనకైతే నిరీక్షణ ఉంది మన తండ్రి గొప్ప దేవుడు మన తండ్రి మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మనకున్నారు ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు దేవుడు కాదు ఆయన ఎందుకు మాట చెప్పాడు ప్రభు ఏమని యశ గ్రంథం యాబై రెండో అధ్యాయము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో అప్పుడు నేను యహోవన్యు నా కొరకు కనిపెట్టుకున్న అవమానము నొందరని నీవు తెలుసుకుందువు ఈరోజు మన పరిస్థితి అవమానంగా ఉండొచ్చు కాని ఒక దినం ఉంటది నేను యహోవాలని నా కొరకు కనిపెట్టుకోరు కొనవారు అవమానము నొందరని నీవు తెలుసుకుందు కానుక దినం మనం తప్పకుండా తెలుసుకుంటాం అనే విషయాన్నే ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా మన దేవునికి విధేత చూపించాలా మన దేవుని మనం కొనవాలా మన దేవునికి నిత్యం మనం పూజించాలా మన దేవుని నిత్యం మనం ఆరాధించాలా ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా చెల్లిస్తూ ఉండాలా ఆయనకు లోబడి జీవించాలి ఆయన తట్టు మనం ఉండాలి ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి ప్రోత్సాహం లేదు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు దేవుని దగ్గరికి రావడానికి ప్రోత్సాహం ఎందుకు ఆయన దగ్గరికి పోయి వేస్టే కదా ఆయన ఏమైనా ఇంటర్నాడ చేస్తున్నాడా ఎన్ని సార్లు సంవత్సరాల నుంచి మొర ఏం జవాబు వచ్చింది అని వాళ్ళకి ప్రోత్సాహం రాలేదు తనను తన ప్రోత్సాహపరచుకున్న వాడు ఒక్కడు కూడా ఆ ఇస్రాయల్ ప్రజల్లో లేడు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి అటు వారంగా మనం ఉండకుండా అటువంటి పరిస్థితిలో ఉండపోయిన వారే మారిగా చేస్తూ వచ్చారు కానీ నేడు నీవు నేను అటువంటి పరిస్థితిలో ఉంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన యుద్ధకు వచ్చి మొరుపెట్టినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలన్నీ మనకి చూసిన కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి కాబట్టి ప్రతి పరిస్థితులు లోబడి మనం జీవిద్దాం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం జీవిద్దాం ఆయన్ని ఎప్పుడు నిరంతరం భయంపరుస్తూ మనం జీవిద్దాం ఎటువంటి స్థితిగతుల్లో ఆయన మనల్ని ఉంచిన సంతృప్తి కలిగి ప్రభును తీసుకుంటే కృప మనకు అనుగ్రహించనుగా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ కృప కలిగిన మా దేవ జీవ కలిగిన మా ప్రభా నిను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి యశాగ్రంథంలో ప్రభా అనేకమైన విషయాల తట్టి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి నాయన ప్రభా ఇస్రాయల్ ప్రజలను తెలియజేస్తూ వచ్చినారు వారి పరిస్థితిని తెలియజేస్తూ వచ్చినారు వారి పక్షంగా నువ్వు ఏరితిగా ఉన్న దేవుడు అని ఆయన నీ ప్రేమ ఎటువంటి ప్రభావ తెలియజేస్తూ వచ్చారు ఆయన చెప్పబడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మేమెట్టి పరిస్థితిలో ఉన్న తండ్రి నువ్వు మాకు ఉన్న దేవుడు మాకు చాలిన దేవుడు అని మాట్లాడుతూ వచ్చారు కాబట్టి ప్రభావ ఎట్టి పరిస్థితిలో మేము కుంగిపోయిన వారంగా ఉండకుండా ఎట్టి పరిస్థితిలో ఉన్న తండ్రి నిరీక్షణ కోల్పోయిన వారంగా మేము ఉండకుండా ప్రభా నిరీక్షణ కలిగి నా తండ్రి మీరు నిలబడడానికి సహాయం చేయండి రానివ్వకుండా ముందుకు సాగడానికి సహాయపడండి తండ్రినైనా నువ్వు నమ్మదగిన దేవుడు నీ పట్ల ప్రభావ ఎల్లవేళ్ల ప్రభు మిమ్మల్ని సేవిస్తూ మీకు కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ మీకు లోబడ్డుతూ మీలోని అంటుకట్టబడి మీ కొరకే నా తండ్రి జీవించే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి ప్రభా ఈ లోక ఉన్నప్పుడు వచ్చే ప్రతి షోధుని జయించడానికి ప్రభా ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంతవరకు తండ్రి మీ తల్లిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు వచ్చిన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా మీరే తోడుగా ఉండండి నేను మీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటున్నా మీరే సహాయం దాయిచ్చామని కృపను అనుగ్రహించమని మమ్మల్ందరినీ మీరు కొరకే సిద్దపరిచి మీ నానికి మయంకరంగా లోకంలో జీవించినట్లు సహాయం దాని మమ్మల్ందరినీ కృపకల స్థలకి అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేయాలి మన ప్రమే యేసు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపి చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలంతో నడిపించ अंदर के की प्रेसला